రాజాణస్పత ఆనుష్ణోతి సీద సాదనం శ్రీమహాగణాధిపతా శంకరాచార్యమ్యమాచార్యపర్య వందే గురు పరంపరా భద్రం కర్ణేయామదేవాద్రం పశ్యేమాక్షజ్రా स्थिरंगईस्तुषुवागुसस्तनूह यशेमृत आयु स्वस्ति न इंद्रो वृद्ध्रवा स्न पूषा विश्व स्वस्ति नाक्षनेस्ति नो बृहस्पतिदधा ओं शातिशाशा తత్వమాధ్యాత్మికృష్ట అంతకు ముందు శ్లోకం కొద్దిగా ఉంది అందాము నిష్తి నిస్వధాకారలాచలిక దృి భాష్యం దృష్ నము తలో దేహో నికే యస్ సయచలనికేతో విద్వాన్ పునర్బాహ్య విషయాశ్రయట అనే అనే ఆ జ్ఞానమును స్వరూపంగా కలిగి ఉంటాడు మనిషి నేను అనే జ్ఞానాన్ని అనుసరించి దేహము ఉంటుంది దేహాన్ని అనుసరించి నేను అనే జ్ఞానం ఉండదు నేను అనే జ్ఞానం కలిగిన తర్వాత ఆ జ్ఞానమునందు దేహము ప్రకాశించి దేహము దృశ్యముగా ఉంటుంది దేహాన్ని అనుసరించే విషయాలు వస్తాయి ఇప్పుడు అంగరాగము అంగరాగం అంటే క్రీమ్ క్రీమ్ రాశాడు అనుకోండి క్రియ్ దేనికి రాస్తారు దేహానికి రాస్తారా మనస్సుకి రాస్తారా ఆత్మకి రాస్తారా దేనికి రాస్తారు దేహానికి రాస్తారు దేహానికి అంగరాగం రాసి తన చాలా సుఖపడిపోతున్నానని వీడు అనిపించాడు అది దేహాభిమానం ఉండబట్టే సంభవం అవుతుంది దేహాభిమానం లేకుండగా ఈ అంగరాగం మీద మోహం అనేది ఎందుకుంటున్నది ఉండదు సో ఆ నేను అనే స్వరూపమును బాగా తెలుసుకుని దాన్ని బాగా ఆకలింపు చేసుకున్నవాడు అది ఎలాగ ఆకలింపు చేసుకోవడం అంటే నేను అనే తత్వమునందు నిలిచి ఉండాలి నేనుగా నిలిచి ఉండాలి నేనుగా నిలిచి ఉండడానికి భగవాన్ రమణ మహర్షి చెప్పిన ఉపాయమే వాటే అనే ప్రశ్న వాటే అనే మీరు ప్రశ్న వేసుకుంటే నేను చుట్టూ మీరు కల్పించుకున్నటువంటి కల్పనలు జారిపోతాయి నేను ఫలానా అని తెలుసుంటే ఇంక నేను వాటేమయ అనే ప్రశ్నే ఉంది వాటేమయని వీడి ప్రశ్న వేసేదంటే నేను తండ్రిని నేను కొడుకును నేను ఇది నేను అది అని ఏవైతే అనుకుంటున్నాడో వాటినన్నింటినీ తాత్కాలికంగా అనుకున్నామే కానీ కానీ అవి యథార్థంగా నా స్వరూపము కాదు అని వీడికి తెలియకనే తెలుస్తోంది తెలియబట్టే ఆ ప్రశ్న వేసుకున్నాడు కాబట్టి ఆ ప్రశ్న ఎప్పుడైతే వేసుకున్నాడో నేను దేహాన్ని బట్టి వచ్చినటువంటి అధ్యా జారిపోతాయి వాడు శుద్ధమైన చిద్రూపంగా ఎంత పరిచ్ఛేదం ఉన్నప్పటికీ కూడా ఆ చిద్రూపానికి కూడా ఒక పరిచ్ఛేదం ఉంటుంది దేశకాల పరిచ్ఛేదం ఏదో కొంత అలవాటు ప్రకారం అజ్ఞానాన్ని బట్టి పరిచ్ఛేదం ఉంటుంది ఏం పరిచ్ఛేదం ఉన్నా అది శుద్ధ చి ఉంటుంది ఆ చిట్టుగా నిలిచి ఉండడాన్ని ఎవడైతే అభ్యాసం చేస్తాడో వాడు దేహము ఆశ్రయం నుంచి బయటపడిపోతాడు దేహం దారిని దేహం ఉంటుంది దేహానికి మంచి జరుగుతుంది కానీ చెడేమి దీనివల్ల దేహాన్ని దేహానికి ఏదో అవుతా ఎదుదవుతూ ఉంటుంది దేహము శిథిలమయ్యేదే కానీ స్థిరంగా నిలిచిది ఎలాగా కాదు దేహం స్థిరంగా ఉండాలని ఎవరైతే అనుకుంటాడో వారి యొక్క అవివేకాన్ని గురించి ఇంకేం చెప్పుకోవడం అని అవసరం దేహం దారిని అదేదో నడుస్తూ ఉంటుంది ఎప్పటికోపడికి కూలిపోతుంది కూలిపోయే లోపల తక్కువ ఇబ్బంది పెడుతుందా ఎక్కువ ఇబ్బంది పెడుతుందా దట్ ఈస్ ది ఓన్లీ పాయింట్ లెఫ్ట్ టు సెటిల్ ఇంక అంతకంటే సెటిల్మెంట్ చేయాల్సిందేం లేదు అది ఓన్లీ పాయింట్ లెఫ్ట్ తక్కువ ఇబ్బంది పెడితే వాడి ప్రారంభం బాగుంది ఎక్కువ ఇబ్బంది పెడితే పడాలి తప్పదు అంతే అది ఓన్లీ పాయింట్ లెఫ్ట్ ఇంకేం మిగులుంది దేహాన్ని గురించి కాబట్టి ఆ నేను అనే తత్వంలో దృఢంగా నిలిచి ఉన్న ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు దేహమునందు ఆశ్రయమును కలిగి ఉండుట దేహాన్ని బట్టి ఇతరములైన శబ్దాదులయందు ఆశ్రయమును కలిగి ఉండుట ఈ దోషాలన్నీ కూడా పోతాయి బాహ్య విషయాశ్రయ ఆత్మాశ్రయుడుగా మిగిలి ఉంటాడు తప్ప బాహ్య విషయాశ్రయుడుగా ఉండడం మనం ఎలా ఉంటామంటే ఆశ్చర్యం వేస్తుంది ఆ మనిషి ఎలా ఉంటాడంటే బాహ్య విషయాల ఎందు పూర్తిగా ఆశ్రయం పెట్టుకుని ఉంటాడు పూర్తిగా ఎంత పూర్తిగా ఆశ్రయం పెట్టుకుని ఉంటాడంటే ఎవళ్ళు అమలు కేవల లౌకికులు ఎలాగో బాహ్య విషయాశ్రయులుగానే ఉంటారు ఏదో మేమేదో దేవుణ్ణి ఆరాధించాం ఆశ్రయించామని చెప్పుకునే వాళ్ళు కూడా అని భ్రమపడి అని అనుకుంటారు ఏదో కొంత దేవ దేవతారాధన అది చేస్తూ ఉంటారు తప్పేం చేస్తారు కూడా కానీ ఆత్మతత్వం తెలుసుకోకుండా మిగిలిపోతారు మేమేదో దేవతారాధన చేశాం లేదా గోదానం చేశాం ఈ దానం చేసాం ఆ దానం ఈ పూజ చేసాం ఆ పూజ చేసాం అని అనుకుంటారు ఇట్స్ ఏ ట్రాక్ ట్రాక్ కేవలము పూజలు దానాలు ధర్మాలు తీర్థయాత్రలు నదీ స్నానాలు చేసిస్తే నేను కృతార్థం అయిపోతాను ఇట్స్ ఎ ట్రాక్ట్ నా కర్మ నాన్న ప్రజయాధనే మంత్రం చెప్పడం నేను కదా సన్యాసి కనబడినప్పుడు అలా వాగేయడం కోసం కాదు అది అది కర్మ వల్ల ఆ కర్మ ఎంత ఎక్కువ మీరు చేసినా ఇప్పుడు చేసిన దానికి ఇంకో పది రెట్లు చేసినా లాభం లేదురా బాబు అది అది కొంతవరకు ఉపయోగిస్తుంది తప్ప అది నీకేమో మోక్షాన్ని ఇవ్వజాలదు అని శాస్త్రం చెప్తూనే ఉంటుంది అయితే అది గుర్తించి వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే పర్వాలేదు కానీ లేకపోతే నేను ఈ కర్మ చేశాను ఆ కర్మ చేశాను ఇంత పుణ్యం చేశాను పుణ్యం చేశాను అనుకున్న ప్రతివాడు కూడా ఏదో ఒక దుఃఖాన్ని అనుభవిస్తూ మనకు కనపడుతుంది మనం చూస్తూ ఉంటాం ఆ దుఃఖం ప్రారంభాధీనంగా వస్తుంది పుణ్యకర్మలు చేసినందువల్ల వచ్చిందని నేను అంట కాబట్టి దేహము దేహాన్ని బట్టి వీటి మీద ఎప్పుడూ ఆశ్చర్యం పెట్టుకోకూడదు ఆ దేహంతో మమేకమై నేను కర్తని భోక్తనే నేను అజ్ఞానంతో చేసినటువంటి కర్మఫలము దాని మీద ఎప్పుడూ ఆశ్రయం పెట్టుకోకూడదు కర్మఫలాన్ని ఈశ్వరుడికి సమర్పించి తాను అకర్త భోక్త ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది అలా చేసిన వాడు మాత్రమే వాడు జీవితంలో కృతార్థుడవుతాడు తప్ప లేకపోతే ఈ బాహ్య విషయాశ్రయం పెట్టుకుంటారు దాంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నేను ఒకప్పుడు మహాపండితుణ్ణి కలిశాను పెద్ద పండితుడు పండితుడు అంటే ఆత్మస్వరూపంలో పండితుడు కాదు ఇదో ఒక శాస్త్రంలో పెద్ద పండితుడు లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి పెద్ద పండితుడని పేరు కాలికి గండ పిండేరం కూడా ఉంది లోకంలో మంచి పేరుంది ప్రతిష్ఠ ఉంది పేరు ప్రతిష్టని బట్టి వచ్చినటువంటి ధనము సంపద అన్నీ ఉన్నాయి భార్య పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు మునిమనవళ్ళు మునుగురాళ్ళు మొత్తం సరంగానా అంతా ఉంది ఒక గృహస్థు కృతార్థుడవడానికి లోకంలో సమాచారం అంటున్నా అంతా ఉంది అయినా కూడా మృత్యు భయము దేహమునకు బానిసైపోవటము ఆ దేహాన్ని అనుసరించి వచ్చేటువంటి రిలేషన్షిప్స్కి శబ్దాది విషయములకి పూర్తిగా లొంగిపోయి ఉండటము వాటి వల్ల ఎప్పుడూ సంతృప్తి సంతోషము అనేది ఎన్నడూ కలగదు టీవీ ఎంతసేపు చూస్తే సంతోషం కలుగుతుంది కలగదు అలా కలగదు తర్వాత కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు వాళ్ళతో ఎంతసేపు ఆడుకుంటే సంతోషం కలుగుతుంది కలగదు అలాగేం కలగదు వాళ్ళు పక్కకి తప్పుకోగానే వీడి అసంతృప్తి వీరికి మిగిలిపోతుంది కాబట్టి అటువంటి వాటి మీద ఆశ్రయం పెట్టుకోకూడదు బాహ్య విషయాల మీద కేవలము తన ఓన్ బీయింగ్ తన ఆత్మస్వరూపం మీద మాత్రమే ఆశ్రయం పెట్టుకుని ఉండాలి చలాచలనికేత అంటే అటువంటి జ్ఞాని విద్వాన్ నపున బాహ్య విషయాశ్రయ అని భాష్య బాహ్యత బాహ్య విషయాలు ఉంటాయి వాటి వల్ల ఒకప్పుడు సుఖం కలుగుతుంది సుఖం కలిగితే దేనికి కలుగుతుంది దేహానికి మనస్సుకే మరొకప్పుడు దుఃఖం కలుగుతుంది మళ్ళీ దేహానికి మనస్సుకే కలుగుతాయి వాటి మీద ఆశ్రయం పెట్టుకోకూడదు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అలాగ రెండింటినీ కూడా ఒక సమబుద్ధితో స్వీకరించడం పక్కన పెడుతూ ఉండడమే కానీ వాటి మీద డిపెండెన్స్ సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకోకూడదు ఆశ్రయం ఎప్పుడూ కూడా ఆత్మనిష్ట ఎందు ఆశ్రయాన్ని కలిగి ఉండాలి నిన్న భక్తుల యొక్క పరిభాషలో చెప్పాలంటే ఆ ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ఆశ్రయంగా పెట్టుకోవాలి కానీ ఈ బాహ్య విషయములను ఎన్నడూ ఆశ్రయంగా పెట్టుకోరాదు ఇది చెప్పడం తేలిక చెప్పడం అవసరం కూడాను అని చేతి చెప్తున్నాను వాక్యం ఉంది చెప్పే సందర్భం ఉంది విని వాళ్ళు విన్నామని విన్నామని సిద్ధపడి వచ్చి కూర్చున్నారు కాబట్టి చెప్తున్నాను కానీ ఆచరణలోకి తీసుకురావటం క్లేశం కష్టంతోనే కానీ తీసుకురావాలి తప్పదు యూ కె నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ ఆ అజ్ఞానంలోనే ఉండి నాకు సుఖం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ బాహ్య విషయములపై ఆధారపడేటువంటి లక్షణం ఏదైతే ప్రతి మనసులోనూ సహజంగా ఉంటుందో దానిని అధిగమించేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది సచ యాదృచ్ఛికోభే సో ఆత్మనిష్ఠుడుగా ఉంటూ యాదృచ్ఛికుడు అయిపోవాలి యాదృచ్ఛుకుడు అంటే యాదృచ్ఛుకుడు అంటే అర్థం ఏమిటి ఆయన భాష్యకారులు చెప్తున్నారు సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి వచ్చిన వాటిని సమత్వ దృష్టితో స్వీకరించటం అది యాదృచ్ఛికత్వం అంటే అని భాష్యకారులు చాలా అందంగా చెప్పారు యదృచ్ఛా ప్రాప్త కౌపీనాసమాత్రితి దేహస్థితి సో దేహధారణం దేహధారణానికి రెండు చెప్పారు అక్కడ వస్త్రము ఆహారము దేహధారణానికి ఎంత వస్త్రం కావాలో ఆ వస్త్రం స్వీకరించటం ఎదురుచ్ఛ ప్రాప్త మన ప్లానింగు ప్రయత్నం లేకుండా లభించినది ఏదో అటువంటి వస్త్రాన్ని ధరించుకోవడం కానీ మీకు శాస్త్రంలో ఉన్నట్టుగా లోకంలో ఉండదు లోకంలో చాలా ప్లాన్ ప్రకారం వస్త్రాలను తయారు చేసుకోవటం ఆ వస్త్రాల్ని ధరించటం ఒక రకంగా చెప్పాలంటే సన్యాసం అనేది ఇట్ ఈస్ వన్ మోర్ ప్రొఫెషన్ అనే ఒక ధోరణి లేకపోతే ఇట్ ఈజ్ ఎ ఇట్ ఈజ్ ఎ వెరీ లైట్ క్లబ్ సన్యాసులు అంటే ఇట్స్ ఏ వెరీ లైట్ క్లబ్ మనం వెళ్ళిపోయి ఆ క్లబ్లో జాయిన్ అయిపోతే వి బికమ్ మెంబర్స్ ఆఫ్ ది లైట్ క్లబ్ సికింద్రాబాద్ క్లబ్లో జాయిన్ అయిపోయారు అనుకోండి యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ది లైట్ క్లబ్ అది వరల్డ్ ఎలైట్నెస్ ఎలైట్ అని అంటారు కదండి వరల్డ్ సెన్స్లో చాలా ఎలైట్ అలాగే అధ్యాత్మ సెన్స్లో వెరీ ఎలైట్ సన్యాసులకి అందరూ ఒక ఆయన అన్నారు కూడా ఇంకేముందు సన్యాసం పూజేసుకుంటే భగవద్గీత మనం అప్పుడప్పుడు ఓ శ్లోకాన్ని అలా చిలక చెప్పినట్టుగా చెప్తూ ఉంటాం అందరూ వినేస్తారు పాదాభివందనాలు చేస్తారు పాద పూజలు చేస్తారు తర్వాత భిక్షలు ఉంటాయి దక్షిణలు ఉంటాయి అని అనుకుని నేను ఈ సన్యాసంలో తీరా సన్యాసం పుచ్చుకునేదాకా చాలా బో ఎంత గొప్ప ఎంత గొప్ప అంత గొప్ప అన్నవాళ్ళు ఎవరో కూడా మొదటి పాదపూజ ఎవరో ఒకళ్ళు చేశారు అప్పుడు వీళ్ళందరూ వచ్చి ఆ పాదపూజలో పాల్గొని దండాలు పెట్టేసి ఆ ఆ గ్రహస్థు పెట్టినటువంటి భోజనం చేసేసి మళ్ళీ రెండో పాద పూజ ఆనాటి నుంచి ఈనాటి దాకా చూస్తే ఒట్టు మొదటి పాద పూజతో సరిపెట్టేశారు ఋషికేశ్ నుంచి విక్టోరియస్గా వాపస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫా పూజ చాలా శ్రద్ధగా చేసి ఇంకా తర్వాత అసలు మళ్ళీ ముఖం చూస్తే ఒకటి అని పాపం ఒక ఆయన వాపోయినాడు సో ఆ రకంగా ఉంటుంది సో అది ఒక ఇలైట్ క్లబ్ అని అనుకోరాలి సన్యాసం తీసేసుకుని ఆ క్లబ్లో జాయిన్ అయిపోవాలి అని అనుకోరాలి సన్యాసం ఎప్పుడు తీసుకోవాలో తెలుసునండి సన్యాసం తీసుకున్నా తీసుకోపోయినా ఒకటే అనే స్థితికి చేరుకున్నాక సన్యాసం తీసుకోవాలి సన్యాసం తీసుకోవాలి అనే ప్రెషర్ ఉన్నంతకాలం తీసుకోకూడదు తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే ఆయన సన్యాసం తీసుకున్నా తీసుకోపోయినా ఒకటేనండి ఆయన అనే స్థితి చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఐ టేక్ సన్యాస ఆర్ నాట్ ఇట్ డజంట్ మ్యాటర్ అనే స్థితిలో వాడు ఉన్నప్పుడు అప్పుడు అవసరమైతే సన్యాసం తీసుకోవచ్చు లేకపోతే లేదు పైగా అది ఒక కర్తృత్వంతో ఉండదు అది ఈశ్వరుని యొక్క ఎదురుచ్ఛ ప్రాప్తంగా ఉంటుంది సో ఎనీవే ఎదురుచ్ఛ అంటే ఈశ్వరేచ్ఛ అని అర్థం అనుకోకుండా వచ్చింది అంటే వీడు అనుకోలేదు అంటే జీవేచ్ఛ లేదు కానీ వచ్చింది జీవేచ్ఛ లేకుండా వచ్చిందంటే ఇది ఎలా వచ్చినట్టు ఇంకా ఈశ్వరేచ్ఛ చేత వచ్చింది అని పరిశేషం న్యాయం చేత ఉంటే జీవేచ్ఛ నావాలి లేకపోతే ఈశ్వరేచ్ఛ నావాలి జీవేచ్ఛ ఎప్పుడైతే లేదో అయినా వచ్చింది అంటే ఈశ్వరేచ్ఛ చేత వచ్చింది సో ఈశ్వరేచ్ఛ చేత ప్రాప్తమైనటువంటి వస్త్రధారణము ఆ వస్త్రధారణం కూడా ఆ వస్త్రధారణము యొక్క మౌలిక ప్రయోజనం ఎంతో అంతే ఒక సివిలైజ్డ్ సొసైటీలో మనం సంచరించేప్పుడు వస్త్రధారణం రీజనబుల్గా వస్త్రాన్ని ధరించాలి వీడు వేసుకున్న వస్త్రం చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ సిగ్గు పడిపోయి ఎంబరాస్ ఇట్లాంటి వస్త్రధారణ వీడు చేయకుండా ఉంటాయి మంచి అండ్ దెన్ తర్వాత ఎలిమెంట్స్ ఉంటాయి ఆ ఎలిమెంట్స్ నుంచి రక్షణ కోసం వస్త్రధారణ చేయాలి వివేకానంద స్వామి ప్యాంటు షర్ట్ అండ్ బూట్ వేసుకున్నటువంటి ఫోటో ఒకటి మీరు చూసుంటారు ఆ ఫోటో చూసి ఒక ఆయన అడిగారు ఇదేమి సన్యాసిందని అంటే వాళ్ళకి తెలియదు విషయం వాళ్ళ దృష్టి ఏంటంటే సన్యాసి అంటే కండువా కప్పుకుని పని ధోతి కట్టుకుని దండం పట్టుకున్న వాడే సన్యాసి అని ఒక ధోరణిలో ఉంటారు ఒక కస్టమ్స్ ఉంటాయి ఆ కస్టమ్స్ ట్రాపికల్ క్లైమేట్కి అనుకూలమైన వస్త్రధారణ కాటన్తో చేసింది ట్రాపికల్ క్లైమేట్కి అనుకూలమైన అవసర ధారణ దండం పట్టుకోవడం ఇవాళ దండం పట్టుకోవడం సన్యాసికి ఎందుకంటే వీడు ఒంటరిగా వెళ్తూ ఉంటాడు అడవులంపట అక్కడ తింటు ఉంటాడు పాము పుట్రా ఉంటాయి అందుకోసం దండం రక్షణగా ఉంటుంది అడవుల్లో పూర్వ అడవులు ఎక్కువగా ఉండేవి అడవిలో నడిచేప్పుడు దండము అది గొప్ప రక్షణగా ఉంటుంది ఫుట్పాత్ కూడా అప్పుడప్పుడు దండం చేతిలో ఉంటే మంచిది ఈ కుక్కలకి వాటికి కూడా ఉపయోగపడుతుంది పుట్ట పాము పుట్రా ఉంటే కూడా దండం ఉపయోగపడుతుంది రక్షణకి అందుకోసం దండం పుట్టుకునేవారు పూర్వం ఫుట్పాత్ తప్ప ఇంకేం ఉండేది కాదు ఆ కేరళ ప్రాంతం నుంచి నడిచి వచ్చేప్పుడు ఫుట్పాత్ ఉండేది ఆ ఫుట్పాత్ మీద జారిపోతారు వర్షాకాలంలో తడి ఉన్నప్పుడు ఈ వరి చేలు గట్ల మీద అప్పుడు దండం ఉపయోగపడుతుంది అనేక ప్రయోగ అందుకోసం దండం పట్టుకోమన్నారు కానీ వీడు ఒక స్పెషల్గా ఒక దండాన్ని ఒక తయారు చేసి దానికి చక్కటి గుడ్డ కట్టి బొట్లు పెట్టి పట్టేసుకుంటే వీడు బ్రహ్మవేత్త అయిపోతాడని పట్టుకోమని లేదు కానీ అలాగేమవుతుందంటే ఓ మహాత్ములు చెప్పారు ఒక స్టిక్ ఒక స్టిక్ ఒకటా రోడ్డు పక్కన పండుంటాయి చూడండి ఒక పుల్ల ఆ పుల్లని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రోజు శ్రద్ధగా షోరశోపచార పూజ నేను రోజులు చేస్తే మీరు కలిసి దాంతో దేవాలయం దక్కి పెడతారు చందాలు వేసుకునే దట్ ఈస్ ది రూల్ దట్ ఈస్ ది రూల్ ఇట్ వర్క్స్ లైక్ మొన్న నేను ఎక్కడో రిపోర్ట్ చదివాను ఒక గ్రామం ఉంది ఆ గ్రామానికి వెళ్తుంటే బయట ఒక శిల ఉంది అంటే అనేక శిలలు ఉన్నాయి అదంతా రాతి ప్రదేశం ఈ శిల ఉన్నది ఇది గ్రామానికి మొగలో ఉన్నది అంటే ఆరంభం గ్రామం కొంచెం ఆరంభ ఉందనిగా అక్కడ ఉన్నది అనేక శిలలు ఉన్నాయి కానీ ఈ శిల ఒక పర్టికులర్ షేపును కలిగి ఉంది బై నేచర్ ఎదురుచ్ఛగా ఓ షేప్ ఉంది కానీ ఘృణాక్షరన్యాయము అని ఒకటి సంస్కృతంలో ఘృణ అంటే పురుగు ఆకులు తినే పురుగుకి ఘృణ అని పేరు ఈ పురుగు ఆకు మీద చేరి ఆకుని కొరికి తింటూ ఉంటుంది ఆ పురుగు తింటూ ఉంటే ఆకులో చిల్లు పడుతుంది ఆ ఈనెలు అవి అది సాఫ్ట్ పదార్థమే తింటుంది ఈనెలను వదిలిపెట్టేస్తుంది ఆ తిన్నప్పుడు ఆ మధ్యలో చిల్లు పడుతుంది కదా ఆ చిల్లుకి ఓం అనే షేప్ వచ్చింది దాన్ని ఘోణాక్షర న్యాయము అంట అంటే దాని అర్థం ఇప్పుడు ఆకుని తీసుకెళ్లి ఫిక్స్ చేసేసి దాన్ని పూజించమనే కాదు అలాగే వచ్చింది అనుకోకుండా వచ్చింది అలాగే కొండల మీద మంచు పడ్డప్పుడు విమానం నుంచి ఫోటో తీస్తే అది ఓంలాగా మీరు చూడాలనుకుంటే ఓంలాగా కనపడుతుంది క్రిస్టియన్స్కి క్రాస్ లాగా కూడా కనపడుతుంది అది మనకి ఓమ్లా కనపడుతుంది తమిళనాడులో ఓమును కూడా మన సంస్కృత భాషలో దేవనాగర్లో రాయరు వాళ్ళు వాళ్ళు తమిళ భాషలోనే రాస్తారు ఓం ఆ ఓము ఈ ఓము కంటే భిన్నంగా ఉంది వాళ్ళకి అలా కనపడుతుంది ఎవరికి కావాల్సి వాళ్ళకి కనపడుతుంది అది అదృచ్ఛికంగా అయింది కానీ మీరు పూజించదలుచుకుంటే పూజించేయచ్చు హ్యూమన్ మైండ్ ఫంక్షన్స్ లైక్ దాట్ కాబట్టి ఒక కష్టం వచ్చింది దండం పట్టుకోవడం అనేది ఒక కష్టం వచ్చింది ఆ కష్టము ఇట్ బికమ్స్ శాక్రోసాంక్ట్ బై టైం అలాగక్క ఎదురుచ్ఛాల సన్యాసి అంటే ఎదురుచ్ఛాప్రాప్తమైన వస్త్రము ఎదురుచ్ఛాప్రాప్తమైన గ్రాసము రెండే చెప్పారు ఆయన కౌపీనాచ్ఛాదనము గ్రాసము అంతే అంతేగాని కమండలం పెట్టుకో కమండలం బంగారం పెట్టుకో మాల పెట్టుకో మాలనేమో బంగారం తోటి దానికేమో వజ్రాలు పగడాలు మధ్యలో పెట్టు లేక అక్షి రుద్రా ముఖుఖ అని ఇలా మొదలుపెట్టు అని ఇలా కస్టమ్ మేడ్ వస్త్రాలను ధరించు సిల్కన్ వస్త్రాలు ధరించు ఇలాగేం చెప్ప ఏనుగులు ఎక్కువ ఊరేగు ఇలాగేం చెప్పలేదు ఇవన్నీ కూడా తరువాతి కాలంలో వచ్చేవి పీఠాధిపతిని ఇదే వచ్చాయి వాటిని పీఠాధిపతి మఠాధిపతి గొప్పవాడని చెప్పే వాక్యాలు ఉన్నాయి మాఠాపత్యం పూజ స్వామిజీ చెప్పేవారు మాఠాపత్యం మాత్రం వద్దు అంటో ఏదో మాఠాపత్యం అంటే మఠపతి మఠపతేహ భావ మాఠాపత్యం ఈ మళ్ళీ టాకి కూడా దీర్ఘవేళ వచ్చిందో మరి ఏదో మాఠపత్యం మనం ఉండాల్సి ఉంటుంది చెప్పి ఈ మాఠాపత్యం అన్నది చాలా ఇబ్బందికరమైందని ఓ శ్లోకం ఉంది దానికి మన కాబట్టి శ్లోకాలు మీకు ఇటు ఉంటాయి అటు ఉంటాయి ఎలా కావాలంటే అలా ఉంటాయి మీరు మఠ మఠానికి పెఠ మఠానికి అధిపతి అనుకోండి మఠాలని పొగిడేటువంటి శ్లోకాలను పోగేసుకుంటారు ఏ మఠానికి అధిపతి అయితే ఆ మఠం గొప్పదని శ్లోకాలు స్థల పురాణాలు ఇంకా అన్నీ పోగేసి కూర్చుంటారు మఠాని మీద మీకు వ్యతిరేక భావం ఉంటే దానికి తగ్గ శ్లోకాలు దొరుకుతాయి మీకు కావలసినన్ని శ్లోకాలు దొరుకుతాయి శ్లోకాలకు లోటేం లేదు కింభో శ్లోకా ప్రమాణం అన్నాడు ఒక ఆయన ఏమయా ఏంటి శ్లోకం మీద శ్లోకం చెప్పాను శ్లోకాలని చెప్పి మిమ్మల్ని బెదరకొడదామని ట్రై చేస్తున్నావా ఏమేమి అని ఎనీవే ది పాయింట్ ఈజ్ ద దెన్స్ స్పిరిట్ ఆఫ్ రొనన్సియేషన్ సన్యాసులు అందరూ కూడా నేర్చుకోవాలి సో ఆ స్పిరిట్ ఆఫ్ రొనన్సియేషను చాలా ముఖ్యం అదే అక్కడ అభిప్రాయం సో యాదృ యదృచ్ఛాప్రాప్తమైనటువంటి కౌటినాచ్చాదనము అంటే దేహాన్ని ఒక సివిలైజ్ సొసైటీలో తిరుగుతున్నందుకు దేహానికి ఏదో కవర్ వేసుకోవటం తర్వాత ఇప్పుడు జేబు కుట్టించుకుంటాం జేబు కుట్టించుకునే దేనికి ఫ్యాషన్ కోసం కాదు పెన్ను పెట్టుకుని లేకపోతే తాళం జుట్లు పెట్టుకుంటాం అలాగే సమ్ పర్పస్ భోజనం రెండవది సన్యాసికి ఏముంటుందండి వస్త్రము భోజనము సో రెండవది ఏమిటంటే గ్రాస గ్రాస అంటే ఫుడ్ గ్రాసము అంటే ముద్దకి గ్రాసము అని పేరు ముద్ద ప్రథమ గ్రాసము ద్వితీయ గ్రాసము అలాగే ఏవో కొన్ని గ్రాసాలు మళ్ళీ దానికి కౌంటు ఇవన్నీ అక్కర్లా సైజు దాన్ని మళ్ళీ వాల్యూము ఇలా మొదలు పెట్టలేదు సమ్ సమ్ ఫుడ్ టు సర్వైవ్ ఆకలిగా ఉన్నప్పుడు ఇంకో రెండు ముద్దలు ఎక్కువ తింటాం ఆకలి తక్కువ ఉన్నప్పుడు రెండు ముద్దలు తక్కువ తింటాం దీనికోసం తక్కువ తినేస్తే వాడు ఏదో మహాత్ములు అయిపోయాడని ఎక్కువ తింటే వాడు తక్కువ మహాత్ములు అని అలాగేమీ లేదు ఈ రెండింటితోటి దేహస్థితి దేహమును నిలబెట్టువాడు అని అర్థం ఆ విధంగా ఉండాలి ఆ విధంగా ఎవరిలో సన్యాసంలో ఉండమంటారు లేదా ఆయన జ్ఞా ఆత్మజ్ఞాన అనిష్ఠులను అలా ఉండమన్నారు కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ సన్యాస ఈజ్ ఇంపార్టెంట్ గృహంలో కూడా ఏవో ఈ సైను సైను బట్ట సైన్ అంటారా సైన్ ఆ సైన్తోటి ఓ నాలుగు పని చొక్కాలును ఓ అరడదను మల్లు పంచెలు పెట్టుకుని అవే ఉతుక్కుంటూ ఉండడం తొడుక్కుంటూ ఉండడం ఏదో రెండు మెతుకులు కూరపప్పు మజ్జిగ అన్నం పెడతారు తినేయడం పుస్తకం చూసుకోవడం గీతా క్లాసు ఉపనిషత్ క్లాసు ధ్యానము అలా ఉండిపోవాలి గృహంలో కూడా అంతే కానీ ఫ్యాషన్లో పెట్టుకోకూడదు ఇంక అక్కడి నుంచి చేదస్తంగా ఆసక్తి అసలే పెట్టుకోకూడదు హ్యూమన్ రిలేషన్స్ని ఉన్న రిలేషన్స్ని డైల్యూట్ చేసుకుంటూ పోవాలి కానీ కొత్త కొత్త పెంచేసుకోవటం ఉన్నవాటిని మరింత బలం చేసేసుకోవటం అలా చేయకూడదు సో అది అలాగ ఉన్నట్లయితే ఆత్మస్వరూపం మనిషికి అవగతమైపోతుంది మంచిది తత్వమాధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్ట్యాహ్యత తత్వీభూతస్తారామా తత్వాద ప్రచ్యుతో భవత్ ఇది గౌడపాదీయ కారిక కారికాయాం అన్న కంటే కారికాసు అన్నాం కారికాసూ అంటే బహువచనం కారికాసు అంటే బహువచనం కారికాయాం అంటే ఏకవచనం వైత్యాఖ్యం ద్వితీయం ప్రకరణం ఇప్పుడు చూడండి అంతర్వహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని విన్నారు మీరు లోపల నారాయణుడే ఉన్నాడు బయట నారాయణుడే ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి మనకేమనిపిస్తోంది లోపల ఏమనిపిస్తోంది నేను ఫలానా నాకు దుఃఖం ఉంది నాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది అది మనకి లోపల అనుభవం వస్తుంది మీరు కళ్ళు మూసుకుని ఆలోచించుకుంటే మీకు ఏమనుభవం వస్తుంది నేనున్నాను హైదరాబాద్లో ఉన్నాను అమెరికా వెళ్ళాలి అమెరికాలో ఉన్నాను ఇక్కడ వెళ్ళాలి ఇది చేయాలి అది చేయాలి ఈ బిజినెస్ చేయాలి ఆ పని చేయాలి వీడు ఇలా చేశాడు ఇదే కదా మీకు అనుభవానికి వచ్చేది అంటే మీకు లోపల చూసుకుంటే ఎవడ అనుభవానికి వస్తున్నాడు ఒక సంసారీ సుఖీ దుఃఖీ అనుభవానికి వస్తున్నాడు ఎవడా సంసారి నేనే నేనే ఓ సంసారి సో సంసారీ అయిన నేను లోపలికి చూసుకుంటే అనుభవానికి వస్తున్నాడు అవునండి బయటకు చూస్తే ఎవళ్ళను ఏమిటి అనుభవానికి వస్తుంది సుఖము దుఃఖము మిత్రుడు శత్రువు శ్వేతము ఉష్ణము ధర్మము అధర్మము నావాడు పరాయి వాడు స్వామి రంగనాథానంద మాట్లాడన్నారు రికమెండేషను ఉంది రికమెండేషన్ ఏమిటి మా ఈ కుర్రాడికి మీరు కాలేజీలో సీటు ఇప్పించండి అనే రికమెండేషన్ మీరు చేశారు రికమెండేషన్ చేయడం ఇప్పుడు కాలేజీలో సీట్లు అరవై ఉన్నాయి సీటు కాంపిటీషన్ ఉంది మీరు రికమెండేషన్ చేశారు రికమెండేషన్ చేశారంటే అర్థం ఏంటి వీడు నా వాడు మిగిలిన కుర్రాళ్ళు వీడికంటే ఎక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళు పరాయి వాళ్ళు కాబట్టి నా వాడికి ఇచ్చి పరాయి వాళ్ళకి ఇవ్వద్దు అదే కదా అదే కదా రికమెండేషన్ అంటే ఈ పని సన్యాసి ఎన్నడూ చెయ్యొద్దు అని చెప్పారు రంగనాథానంద ఇది ఎన్లైటెండ్ సిటిజన్ అనే మాట రాసుకో ఎవడు ఎన్లైటెండ్ సిటిజన్ ఎవడు అన్న దాని గురించి రాసుకో వాడు కర్మలన్నీ బాగా చేస్తాడు పూజలు చేస్తాడు దేవాలయాలకు వెళ్తాడు తర్వాత దానం చేస్తాడు ధర్మం చేస్తాడు స్నానం చేసి వస్తాడు తీర్థయాత్రలు చేసి వస్తాడు ఎంత కష్టపడతారండి తీర్థయాత్రల కోసం తిరుపతి వెళ్ళారంటే పన్నెండు గంటలు కంపార్ట్మెంటుల్లో కూర్చుని పడు ఉంటారు అలాగా తిండి తిప్పలు లేకుండా ఉండో లేదో అలా పడు ఉంటారు ఆ వ్యాసంకాలంలో కూడా ఏమిటి చేస్తారు అంత పన్నెండు గంటల పడు ఉండేం చేస్తాడు వెళ్ళి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించి ఇంత పని చేస్తాడు వెళ్ళి నావాడు పరాయి వాడు అనే బేసిక్ పాయింట్ దగ్గర వీడు తప్పు చేస్తాడు రికమెండేషన్ చేస్తాడు నావాడు పరాయి అంటే ఏమైపోయినట్టు అక్కడికి నావాడు పైకి వచ్చేయాలి పరాయి పైకి రాకపోయినా పర్లేదు ఈ విభాగము స్వా అనే విభాగము ఇది ఏమన్నమాటది ఈ విభాగం అని అడిగారు సో ఇండియాలో గృహస్థులందరూ కూడా తమ తమ ధర్మాలని చాలా బాగా నిర్వర్తించే గృహస్థులే కానీ దే ఆర్ ఎన్లైటెండ్ గృహస్థాస్ బట్ నాట్ ఎన్లైటెడ్ సిటిజన్స్ అని ఆయన ఒక ప్రభో ఆయన ఒక థీసిస్ అయింది వై బికాస్ దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ రికమెండేషన్ అని అంటే స్వపర లేకుండగా ఎవళ్ళకి మంచి మార్కులు వస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి మన కుర్రాడికి రావాల్సిందేదో మన కుర్రాడికి వస్తుంది మనం చేయాల్సిన హెల్ప్ అంతా మనం చేద్దాం వాడికి ఏది లభిస్తే దాంతో వాడు సంతోషపడాలి మనం సంతోషపడాలి అని అలా ఉంటే వాడు ఎన్లైటండ్ గ్రహిస్తాను సో మనం బయటకు చూసినప్పుడు ఏం కనపడుతోంది నావాడు పరాయి వాడు అన్ని ద్వంద్వాలు కనపడుతున్నాయి అంటే ఇప్పుడు ఏమైంది లోపల బయట నారాయణుడే ఉన్నాడంటే లోపల లేడు నారాయణుడు బయట లేడు ఈ నారాయణుడు ఎక్కడున్నాడు లోపల చూస్తే సంసారీ అయిన ఒక వ్యక్తి దర్శనం అవుతోంది బయటకు చూస్తే అన్ని ద్వంద్వాలు దర్శనం అవుతోంది ఎక్కడున్నాడు నారాయణుడు కాదండి ఈ ద్వంద్వాలు మిథ్య వాటి అధిష్టానము నారాయణుడే మరి లోపల ఈ పర్సనాలిటీ ఈ వ్యక్తిత్వము మనస్సు చేత కల్పించబడినటువంటి సుఖ ఇవి మిథ్యా వాస్తవంలో ఆ ఎరుక అవేర్నెస్ రూపంగా ఉన్నది నారాయణుడే ఇప్పుడు వీడి రెండు తెలుసుకోవాలి బయట ఉండే ద్వంద్వాలు మిథ్యా వాటి అధిష్టానము నారాయణుడు లోపల ఉండే సుఖ దుఃఖాలు పర్సనాలిటీ అదంతా మిథ్యా దానికి అధిష్టానంగా ఉండే ఆ ఎరుక ఆ చైతన్యము అది నారాయణుడు రెండు తెలుసుకోవాలి ఈ రెండు తెలుసుకుంటే వాడికి మోక్షం వచ్చేస్తుంది వాడికి జ్ఞానం ఈ రెండు తెలుసుకోవాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి బయట మొదలుపెట్టి లోపలికి వద్దామా లోపల మెదలు పెట్టి బయటకు అంటే త్వం పదార్థంతో మొదలు పెడదామా తత్పదార్థంతో మొదలు పెడదామా అంటే కొంతమంది భక్తులు ఎవరైతే ఉంటారో వారు తత్పదార్థంతో మొదలు పెట్టమని చెప్తారు అంటే బయట చూడు దేవుడు బయట ఉన్నాడు లోపలే ఉంది నిమహం బయట ఉన్నాడు దేవుడు బయట తెలుసుకో అంతటా నారాయణుడు ఉన్నాడు పత్రే పత్రే వాసుదేవ ప్రతి ఆకులోనూ నారాయణుడు ఉన్నాడు ప్రతి కాయలోనూ కొమ్మలోనూ నారాయణుడు ఉన్నాడు అని బయట తెలుసుకో అని అది భక్తుల యొక్క అప్రోచ్ భక్తుడు ఎప్పుడూ బయట చూస్తాడు దేవుణ్ణి త్వం తత్పదార్థ శోధన తత్పదార్థ ప్రధానంగా ఉంటారు భక్తుడు అంటే తత్పదార్థ ప్రధానంగా ఉంటాడు ఏమండే ఇప్పుడు ఇక్కడ త్వం ప్రధానమైన బోధ కొంతమంది చేస్తారు ఉదాహరణకి భగవాన్ రమణ మహర్షి ఆయన త్వం ప్రధానమైన బోధ యోగవాసిష్టం అంతా త్వం పదార్థ ప్రధానంగా ఉంటుంది కేనోపనిషత్తు త్వంపదార్థంలో మొదలవుతుంది కేనేషితం పతటి ప్రేషితం మనహ అంటే మనస్సు అంటే త్వంపదార్థంతో మొదలవుతుంది ఉపనిషత్తు అంతా త్వంపదార్థ ప్రధానంగా ఉంటుంది మాండూక్యం త్వంపదార్థ ప్రధానమైన ఉపనిషత్తు తర్వాత చాలామంది మహాత్ములు ఏమని చెప్పారంటే చూడు బయట నారాయణుని దర్శించడం అలవాటు చేసుకుని ఆ తర్వాత లోపల నారాయణుణ్ణి ఆత్మరూపంగా దర్శిస్తానన్న కష్టమయ్యేది నువ్వు కనుక ముందు దగ్గర మొదలుపెట్టు జర్నీ అన్నది దగ్గర ఫస్ట్ స్టెప్తో మొదలు పెట్టాలి నీరెస్ట్ నీకు నీరెస్ట్ ఏ ఉంది నీ హృదయం ఉన్నది నీ హృదయంలో నువ్వు ముందు నారాయణుణ్ణి దర్శించు దర్శిస్తే నీకు మొత్తం జగత్తంతా కూడా నారాయణ రూపంగా దర్శనమిస్తుంది నీ హృదయంలో నువ్వు సుఖదుఖాత్మకమైన మనస్సే నేను సుఖదుఖములతోటి సతమతమోటుతో ఉండే సంసారి అహంకారమే నేను అనుకుంటున్నంత వరకు నీకు బయట నారాయణుడు కనపడడు నేను ఈ దేహమే నేను అనుకునేవాడికి బయట నారాయణుడు ఎలా కనపడతాడు దేహాలు కనపడతాయి కాబట్టి అన్ని దేహాలు భిన్న భిన్నాలుగానే కనపడతాయి కాబట్టి ముందు అప్రోచ్ ఎక్కడంటే ఆ సత్యతత్వము లోపల అదే బయట అదే కాబట్టి నువ్వు లోపలతో మొదలుపెట్టు తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా ఆధ్యాత్మికం అంటే శరీరం శరీర ఇంద్రియ మనస్సులకు అధిష్టానం ఏదో ఏ తత్వమో దట్ ఈస్ ఆధ్యాత్మిక అది ఆత్మచైతన్యం ఇప్పుడు ఇప్పుడు ఇది ఎలాగుంటుందంటే ఆ ప్రైమార్డియల్ అని ఇప్పుడు ఈ జగత్తుంది ఈ జగత్తు దేని నుంచి పుట్టింది అంటే ఆ మాయాశక్తి నుంచి పుట్టింది సో ఆ మాయాశక్తి అన్నది దట్ ఈస్ ది ప్రైమార్డియల్ కాస్ వెరీ బిగినింగ్ ది బిగినింగ్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఆ రకంగా సిమిలర్లీ మీరు లోపలికి చూసుకుంటే మీరు నేను అని మీరు అన్నప్పుడు ఆ నేను చుట్టూ గోల్డ్ ఆరోపములు కట్టివేయబడి ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారంటే ఈ నేను అనే వ్యక్తిత్వాన్ని చాలా చాలా కామ్ తయారు చేసుకుంటారు ఎలా అయితే ఆ సిల్క్ పురుగు సిల్క్ వమ్ తన చుట్టూ ఒక దారం మరో దారం మరో దారం మరో దారం అల్లి అల్లి అల్లి దాని లోపల బంధింపబడుతుందో అదేవిధంగా మనిషి తన చుట్టూ దారాల కింద అల్లేసుకుంటాడు ఇప్పుడు నా ఇల్లు ఓ దారం వేశాడు నా వాకిలి ఇంకో దారం వేశాడు నా పొలం మరో దారం వేశాడు నా కొడుకు ఇంకో దారం వేశాడు నా మనవడు నా కోడలు నా ఇలాంటి దారాలు వేసి వేసి వాటిల్లోనే పడి వాడిల్లాలు ఎక్కలు వేసుకుంటూనే ఉంటాడు పోతాడు ఎగిరిపోతాడు ఇది ఈ వ్యక్తిత్వం ఏదైతే గలదో ఇది తప్పిది అది నీ యథార్థ స్వరూపం కాదు నీ యథార్థ అది ప్రైమార్డియల్ ఇవన్నీ ఈ నాది నేను నేను నాది ఎక్కడి నుంచి వచ్చిందో అది పట్టుకోడం ఆ ప్రైమార్డియల్ అంటే మూలంలో ఉన్న తత్వం ఆ మూలంలో నుంచి వచ్చింది కదా ఇది ఇప్పుడు నది గంగా గోదావరి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నాసికా త్రిబం నుంచి వచ్చింది నాసికాత్రియం నాసిక్ అని ఊరు అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చింది సరే బస్సు నాసిక్ బస్సు స్టాండ్లో దిగారు ఆ బస్సు స్టాండ్ నుంచి వచ్చిందా ఎక్కడొచ్చింది అక్కడ కొండ ఉంది పోనీ ఆ నుంచి వచ్చిందా ఆ కొండలో ఇంకా వెళ్తే అక్కడ గోముఖంలాగా వీళ్ళు పెట్టారు నేను చూడలేదు ఉంటే వాళ్ళు చెప్పింది అక్కడ చుక్క చుక్క పడుతుంది దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎంటైర్ గోదావరి గోదావరి రాజమండ్రిలో చూస్తే ఎంత ఉంటుంది ఈ మూల నుంచి ఆ మూలక విస్తరించి ఉంటుంది టూ మైల్స్లో ఎంత విస్తరించి ఉంటుంది ఇంతటి విస్తరించిన గోదావరి ఆరంభంలో ఎలా ఉంది చుక్క చుక్క ఉంది ఆ విధంగానే నేను నాది నేను నాది అని వీడినంత కొడు సంసారాన్ని విస్తరించి పెట్టుకున్నాడు కదా ఇంత జటిలమైన సంసారాన్ని ఈ సంసారం ఎక్కడ ఆరంభమైంది ఆ మూల స్థానం ఏది అదే ఆత్మతత్వము ఆ ఎరుక ఆత్మ చైతన్యము అది అవేర్నెస్ ఇప్పుడు దేహానికి మనస్సుకి సుఖానికి దుఃఖానికి వ్యక్తిత్వానికి ఆరంభం ఉంటుంది అంత ఉంటుంది కానీ ఆ ఆ ఎరుకుని చూసారా అది అనాది అనంతము తర్వాత దేహము ఇంద్రియములు మనస్సు ఇవన్నీ కూడా కార్యములు వికారములు పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఆ ఎరుకున్నది చూసారా అది అది కార్యం కాదు అది పుట్టదు అది ఇంకొక కారణం నుంచి పుట్టింది కాదు తర్వాత ఈ దేహానికి మనస్సుకి ఇంద్రియాలకి సపోర్ట్స్ ఉంటాయి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి దేహానికి ఇంద్రియాలు ఆధారం ఇంద్రియాలకి మనస్సు ఆధారం మనస్సుకి బుద్ధి బుద్ధికి అహంకారం ఆధారము ఇది అన్నిటికీ కూడా ఆధారము ఆ మూలతత్వము చైతన్యము దానికి వేరే ఆధారం ఇంకే హేట ఇంకేదీ ఉండదు తర్వాత దేహేంద్రియమైన సంఘాతంలో మొక్కలు మొక్కలు అవయవాలు అంశాలు ఉంటాయి చూపు వేరు చెవి వేరు ఇలాగ రకరకాలు ఉంటాయి అనేక పార్ట్స్ అవయవాలు ఉంటాయి కానీ ఆత్మ చైతన్యానికి అవయవాలు ఉండవు తర్వాత మనస్సు అహంకారము అక్కడ మొదలుపెట్టి దేహము చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము కూడా ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది నిరంతర పరివర్తనశీలముగా ఉంటుంది కానీ ఆత్మ చైతన్యము అది అచలముగా ఉంటుంది అది నిశ్చలముగా తర్వాత నిశ్శబ్దంగా దాంట్లో సైలెన్స్ తప్పింకే ఉండదు ప్రసన్నంగా చలనం లేకుండా ఉంటుంది మనకి జీవితంలో కలిగే ప్రతి అనుభవము సుఖం కలిగిన దుఃఖం కలిగిన ఏ అనుభవం కలిగినా ఈ అనుభవములన్నిటి చిన్న తన నుంచి చచ్చిపోయే వరకు ఉండే అనుభవాలు మృత్యుభయం అనే అనుభవంతో సహా అన్ని అనుభవాలకి మూలంలో ఉన్నటువంటి ఆ తత్వము మంచి అనుభవం చెడు అనుభవమైనా అన్న అంటే క్రోధితుని క్రోధానికి వెనుక ప్రేమితుని ప్రేమ వెనుక దుఃఖితుని ఆర్తనాదానికి వెనుక సంతుని సంతోషానికి వెనుక ఇవి ఇన్ని భావములకు వెనుక మూలంలో ఒకే ఎరుక చైతన్యము ఉంటుంది నిశ్చలమైనటువంటి చైతన్యం అది దట్ ఈస్ ది మ్యాట్రిక్స్ అధిష్టానము ఫర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లైఫ్ దాన్ని ఆధ్యాత్మికం తత్వం అని అంటారు ఆధ్యాత్మికం తత్వం తత్వం ఆధ్యాత్మికం దృష్ట దానిని తెలుసుకుని దాన్ని ఎలా తెలుసుకుంటారు దృశ్యంగా తెలుసుకుంటే అది మళ్ళీ తత్వం ఎందుకు అవుతుంది దానిలో నిలిచి ఉండడం ద్వారా దాన్ని తెలుసుకుంటాము దాన్ని తెలుసుకోవడం అంటూ ఆకాశాన్ని ఎలా తెలుసుకుంటారు ఆకాశంలో ఇటోటూ సంచరించడం ద్వారానే ఆకాశాన్ని తెలుసుకుంటారు ఆకాశాన్ని కంటితో చూస్తుంది కాదు అది మేము మూట సంచారం చేయడము దానికి అధిష్టానమే ఆకాశము అలాగే ఆత్మచైతన్యంలో ఆత్మ ఆత్మరూపంగా నిలిచి ఉండి అహమస్మి అనే ఆత్మచైతన్యంలో ఆ బీయింగ్ ఆ సద్రూపంగా నిలిచి ఉండడం ద్వారానే దాన్ని తెలుసుకోవటం అంటే ఆ దాన్ని అలాగే అనుభవానికి తెచ్చుకోవాలి ఘటపటాదులను అనుభవానికి తెచ్చుకున్నట్టుగా వచ్చేది కాదు అటువంటి అధ్యాత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనిషి జీవితము ఇట్ ఈస్ ది నోన్ దృశ్యము ఇప్పుడు వీడు నేను ఫలానా అని తన వ్యక్తిత్వాన్ని గురించి చెప్తున్నది అదంతా తెలిసి చెప్తున్నాడా తెలియకుండా చెప్తున్నాడా తెలిసి చెప్తున్నాడు నేను పురుషుణ్ణి స్త్రీని భార్యను భర్తను అని వీడి చేత తెలియబడే సర్వము కూడా ఏదైతే కలదో అన్నోన్ దృశ్య అది అది వీడి యొక్క యథార్థ స్వరూపం కానే కాదు ఈ దృశ్యము అదృశ్యము అంటే కనబడనిది అన్నోన్ అజ్ఞాతము అయినటువంటి ఏ మూలతత్వం నుంచి పుట్టిందో ఆ జ్ఞాతము ఆ అదృశ్యము సో అది ఈ దృశ్యానికి జన్మనిశ్చిదది ఈ దృశ్యము దాని నుంచే ఆవిర్భవిస్తూ ఉంటుంది దానిలోనే విలీనం అవుతూ ఉంటుంది కానీ అది మాత్రం అది ఆ ద్రష్ట యొక్క స్వరూపంగా అదృశ్యంగా అలాగే నిలిచిపోతుంది ఎత్తద్రేష్యం అగ్రాహ్యం ఉండకపోనిషత్వం ఏది అదృశ్యం అంటే అదృశ్యం అనార్థం ఏది అదృశ్యమో ఏది అగ్రాహ్యమో అంటే కర్మేంద్రియముల చేత పట్టుకోవడానికి శక్ము కానిదో అటువంటి ఆ మూలతత్వము అయితే మరి అది అదృశ్యమో అగ్రాహ్యమో అయితే మాకెలా దొరుకుతుందని మీరు అనుకోద్దు మీరు ఈ దృశ్యమును ఎప్పుడు ఏ క్షణంలో పరిత్యాగం చేసేస్తారో అదే క్షణంలో అదృశ్య రూపంగా నిలిచి ఉండిపోతారు అది మీకు ఈ క్షణంలో కావాలనుకుంటే మీరు ఈ క్షణంలో దాన్ని మీరు స్వంతం చేసేసుకోవచ్చు దృశ్య త్యాగం ద్వారా అదృశ్య నిష్ట స్వతసిద్ధంగా లభిస్తుంది అది ఆధ్యాత్మికం తత్వం దానిని ముందు తెలుసుకునవలేము తెలుసుకుని అయిపోలేదు జాబ్ కన్ను తెరిస్తే సో బాహ్యత మీకు ఆకాశము ఆకాశము కప్పుడు ఈ సకల పదార్థముల యొక్క పరమార్థమేమిటి సకల పదార్థముల పరమార్థం ఏమిటి పంచభూతాలు మీరు ఏది చూసినా పంచభూతాల యొక్క సమ్మేళనం తప్ప వేరే కాదు ఇది ఎలాగంటే మొత్తం ఇంగ్లీషు భాష యొక్క పరమార్థం ఏమిటి ఇరవై ఆరు అక్షరాలు ఇరవై ఆరు ఉంది మొత్తం ఇంత భాష కూడా అదేవిధంగా ఈ మొత్తం జగత్తు ఇన్ని సకల జగత్తు దాని పరమార్థం ఏమిటి ఐదు భూతాలు జగత్తు ఇన్ ఇన్ని ఉన్నాయి కదా అని పరమార్థం ఐదు భూతాలు ఇంగ్లీషు భాష ఎంత ఉన్న ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఇన్ని లైబ్రరీలు ఉన్నాయి కదా అని అక్షరాలు ఒక కోటి అక్షరాలు ఉంటాయా ఉండవు ఇరవై ఆరు అక్షరాలే మొత్తం డిక్షనరీ అంత దాంట్లోనే ఉంటుంది అదేవిధంగా ఈ జగత్తంతకీ కూడా మూలంలో పంచభూతాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి సకల పదార్థముల పరమార్థమేమి పంచభూతములు పంచభూతముల పరమార్థమేమి అంటే పంచభూతముల పరమార్థం ఏమి అంటే ఇప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా సూక్ష్మంగా తెలుసుకోవాల్సి ఉంటుంది పంచభూతములు అంటే ఇప్పుడు ఆకాశము ఆకాశం ఎక్కడో ఎక్కడో ఎక్కడ ఆకాశం ఎక్కడ ఏమిటండి ఆకాశమే ఉంది అవి ఉండడం అది ఆకాశం యొక్క ధర్మం నీరు ఎక్కడుంది ఎక్కడ ఏమిటండి సముద్రం అంతా వ్యాపించి నీరే ఉంది ఆ ఉన్నది ఏమిది నీరు ఉన్నది నీరు ముందు ఉంది ఆ ఉన్నది ఏది మీరు ఉంది అది ఏది ఆకాశం అగ్ని అంటే వేడి అగ్ని అంటే ఉష్ణం తక్కువ కానీ ఎక్కువ కానీ ఉంది అంతటా వ్యాపించి ఉంది ఉష్ణం అనుభవానికి వస్తుంది అది ఏది అగ్ని వాయువు అంతటా వ్యాపించి ఉంది అనుభవానికి వస్తుంది ఉంది ఏదది వాయువు పృథివీ ఉంది దాని మీదే నిలబడి ఉన్నాం ఉంది కాల్కి తగులుతో ఉంది ఏదది పృథివీ కాబట్టి పంచభూతముల పరమార్థం ఏమిటి అంటే సత్తా ఆ సత్ అనే అధిష్టానంలో ఈ మొత్తం జగత్తు ఉన్నది కాబట్టి బాహ్యము యొక్క తత్వమేది అంటే ఏం చెప్తారు మీరు సమాధానం సత్ అని చెప్తారు ఆంతరము యొక్క అంటే చిత్ తత్వానికి డెఫినేషన్ ఏమిటంటే అనారోపితాకారం తత్వం మీరు ఆకారాన్ని ఆరోపించకుండా ఉంటే దానికే తత్వము అని చెప్పారు ఆకారం ఆరోపించకూడదు మీరు నీటి యొక్క ఆకారం ఏమిటి నీటికి ఆకారం లేదు నీటికి ఆకారం లేదు కాలవ నుయ్యి చెరువు ఇవన్నీ ఆకారాలు కానీ నీటి యొక్క ఆకారం ఏమిటి నో ఆకారం ఏ వెస్సల్లో ఏ కంటైనర్లో ఉంటే దాని ఆకారం వస్తుందా పృథివీ యొక్క ఆకారం ఏమిటి ఆకారం ఏమి లేదు ఆ పృథివీ ఆ మట్టిని తీసి మీరు కుండ చేస్తే కుండాకారం వచ్చింది కానీ స్వతహా కదా అని ఆకారం ఏమిటి ఆకారం లేదు సో ఆ ఆకారాన్ని మీరు అధ్యారోపణం చేయకుండగా ఆకారము అంటే రూపము రూపము నామము ఆ రెండింటినీ మీరు స్టాల్ చేసి చూడాలి నామరూపాలని స్టాల్ చేసి చూడాలి ఇప్పుడు ఆకాశాన్ని చూస్తున్నాను ఎలా చూస్తున్నాను దిస్ ఇస్ ది హాల్ అని చూస్తుంది హాల్ అంటే ఏమిటి ఈ నాలుగు గోడల్ని అడ్డుపెట్టుకుని ఆ గోడల పరిచ్ఛేదంతో మీరు ఆకాశాన్ని చూస్తే దానికి హాల్ అనిపేరు అదే పరిచ్ఛేదంతో ఇంకో చోట చూస్తే దానికేమో గది అనిపేరు అదే పరిచ్ఛేదంతో మరోచోట దానికి బాత్రూమ్ అని పేరు ఇలా పేర్లు పెట్టుకుని ఆ పేర్లకు తగ్గట్టుగా వ్యవహారం చేస్తూ ఈ వ్యవహారము ఈ పేర్లే సత్యం అని బతకడం ఇది అజ్ఞానం తప్ప మరి ఏంటంటే ఆ నామరూపాలు మీరు ఆకాశాన్ని చూడండి ఈ ఈ రూఫ్ ఈ గోళ్లు చూడకండి ఈ నామరూపాలను దరిదాపులకు రానివ్వకండి ఆకాశాన్ని చూడండి చూస్తే మీకు ఏమనిపిస్తోంది ఉంది ఇక్కడికి ఇక్కడే అనిపిస్తుంది నా నాకు అనిపించింది మీకు చెప్పాను మరి మీకు అనిపించిందో లేదో నాకు అనిపించింది మీకు చెప్పాను మాకు అనిపించలేదండి నేను మీరు అందరూ కలిసి ప్రొటెస్ట్ చేశారనుకోండి నేనేం చేస్తాను హిందీ సో పంచభూతముల సారము సత్ కాబట్టి బాహ్యమైన తత్వము తత్వం దృష్వాత బాహ్యత బాహ్యములో ఉన్న తత్వం ఏమిటండి సత్ ఆంతరములో ఉన్న తత్వం ఏమిటండి చిత్ ఇక్కడికి రెండు తత్వాలు వచ్చాయి రెండు తత్వాలు వచ్చాయంటే ఇంకా మీ విశ్లేషణ పూర్తి కాలేదని రెండు తత్వాలు వస్తాయండి లోకంలో దేన్ని సూక్ష్మంగా పరిశీలించరు ఊరికే నామరూపాల వెంబడిపోతారు కొంతకాలానికి నామరూపాలకి కట్టుబడిపోతాడు కట్టుబడిపోతే ఇంకా తత్వాన్ని పరిశీలించమంటే వాడు పరిశీలించలేడు అంచేతనే నామరూపాలకి కట్టుబడకుండగా ఆ ఫ్రీడమ్ మెయింటైన్ చేసుకోవాలి వీడు ఒక నామరూపాలకి కట్టుబడిపోయాడు అనుకోండి ఇంకా వాడికి ఫ్రీడమ్ ఉండదు అని చేతనే ఏదైనా ఒక పర్టికులర్ రూపాన్ని పుష్ చేసి దాన్ని బాగా పుష్ చేస్తే వాడు ఆ రూపానికి కట్టుబడిపోతాడు ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఏదో ఒక రూపాన్ని పుష్ చేయడం అంటే ఏమిటి పాఠం చెప్పేప్పుడు ఇక్కడ ఒక రూపాన్ని పెట్టుకోవడం రంగసా రంగషాయి రంగషాయా ఏదో ఇలా పడుకుని ఉన్నాడు విష్ణు ఆయన పేరేమిటి రంగషాయి రంగ శయతి రంగశాయి ఇలా రంగశాయిని ఎదురుకుండా పెట్టుకుని పాఠం చెప్తాను పాఠం చెప్తా ఉంటే మీరందరేమనుకుంటారు స్వామీజీ శ్రీరంగ సాయి భక్తులేమో అని అనుకుంటారు నేను కూడా భక్తులను అవి ఉండాలి కదా లైవ్ అవి ముందు కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు వ్యవహరిస్తారు మీరందరూ కూడా దీన్ని రెప్పి కాసుకునుకుని ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి మనందరం కూడా శ్రీరంగ సాయి భక్తులమో ఒక కళ్త తయారు అలాగే ఒక రూపాన్ని పుష్ ఆ రూపాన్ని నేను పుష్ చేశానంటే నా ఫ్రీడమ్ని నేను కట్టెలు చేసుకుంటున్నాను మీకు కూడా ఒక సంస్కారాన్ని అంటగట్టిన వాడిని నేను తప్పిస్తే మీకు ఫ్రీడమ్ ఇచ్చిన వాడిని నేను అవనా అందుకోసమే నేను ఏ రూపాన్ని మీ ముందు పెట్టలేదు ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ పర్టికులర్ ఫామ్ మరి ఎక్కడున్న ఫామ్ నేను పెట్టలేదు ఆ ఫార్మ్స్ ఉన్నాయి బాగున్నాయి ఎవరో బెటర్ ఎదృచ్ఛ యాదృచ్ఛికో ఎతి యాదృచ్ఛికో భవత్ అన్నట్టుగా యాదృచ్ఛికంగా ఆ ఫార్మ్స్ వచ్చాయి అదృచ్ఛికంగా ఈ ఫార్మ్స్ వచ్చాయి అంచేతనే ఎవరైనా వచ్చి ఇది బాగుందండి నేను తీసుకెళ్తానంటే తీసుకెళ్ళిన ఆయన అని నేను చాలా ఇచ్చేసాను ఇప్పటికే వాళ్ళు అడగని వాళ్ళు అది పాప వద్ద వాళ్ళ కదా నీకు ఏది లెక్కితే అది నువ్వు నేను ఇచ్చేసాను